వారికి ఇత బోధ ఏదైతే చేయడం జరుగుతుందో దానిని వారు ఆచరణ రూపంలో ఉంచారంటే వారు ప్రాక్టికల్ గా దానిని అమలు పరిచారంటే ఇది వారి కొరకు ఎంతో మేలు వీడియో చాలు చేయకండి దయచేసి వీడియో బంద్ చేసుకోండి నేను వీడియో చాలు చేయకూడదనే విషయంలోనే ఈ విష ఈ మాటలు ఈ దళిల్ ఈ విషయాలు చెబుతున్నాను అయితే మరో విషయం ఇప్పటి వరకు గారు మీకు విశ్వాస విషయంలో బోధించారు అది పెరుగుతుంది తరుగుతుంది అని ఇక్కడ ఈ ఆయన ద్వారా కూడా మనకు ఆ విషయం తెలుస్తుంది అశద్ధతీత మరింత ఎక్కువగా మీరు ధర్మంపై నిలక్కడగా ఉండడానికి ఇది ఒక గొప్ప సబబు ఏంటి అల్లా యొక్క ఉపదేశం ప్రవక్త సలల్లా మొదలు పెట్టవచ్చా అయితే నేను బిస్మిల్లా అని మన పాఠం మొదలు పెట్టేకి ముందు ఇంతకు ముందే నేను చెప్పాను ఇంతకు ముందు పాఠం గత వారంలో ఏదైతే మనం విన్నామో ఇది ముఖ్యమైన ఒక పుస్తకం మొహర్రమాస్ నిషిద్ధతలు జాగ్రత్తలు లేదా ఇస్లామియ నిషిద్ధములు జాగ్రత్తలు అనే పుస్తకం మనం చదువుతున్నాము అల్లా గొప్ప దయా కరుణ కటాక్షాలతో ఈ పుస్తకం అనువాదం చేసే యొక్క భాగ్యం కూడా అల్లా ప్రసాదించి ఉన్నాడు అయితే మొదటి పాఠం అది మనకు ఒక పీఠిక భూమిక మొకద్దిమ అందులో మనం నిషిద్ధతలు అంటే ఏమిటి నిషిద్ధతలు ఎక్కువ ఉన్నాయా లేక ధర్మసమ్మత విషయాలు ఎక్కువ ఉన్నాయా నిషిద్ధతలకు పాల్పడే వారి యొక్క పరిస్థితి ఏమిటి ఆ నిషిద్ధతల విషయంలో సామాన్యంగా ప్రజలు ఎలా మాట్లాడుతూ ఉంటారు ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్నాము అప్పుడు ఆ పాఠం అనేది వాస్తవానికి పాఠరూపంలో కాకుండా ఒక ప్రసంగ రూపంలో వచ్చేసింది ఎందుకంటే ఆ అంశం అలా ఉండింది కానీ ఇక నుండి మనం ఒక ప్రసంగ రూపంలో కాకుండా క్లాస్ లో ఉండి ఒక పాఠ్య పుస్తకం చదువుతున్న రూపంలో ఇన్షాల్లా ఆ మనం ఈరోజు తెలుసుకుంటాము ఈరోజు చదువుతాము అయితే మీతో మనవి ఏమిటంటే వెనక పాఠాలు మనకు కొంచెం గుర్తు ఉండాలి ఇప్పుడు డైరెక్ట్ మొదటిసారి నేను అడిగితే బాగుండదు అని గత పాఠం యొక్క సారాంశం ఇప్పుడు చెప్పేశాను కానీ ఇక్కడ నుండి మనం ఈ విషయాలు గుర్తుంచుకోవాలి ఒకవేళ మీరు నోట్బుక్ మరియు కలం పెన్ను తీసుకుని ఉండేది ఉంటే మధ్య మధ్యలో నేను స్క్రీన్ షాట్ చూపిస్తూ ఉంటాను అక్కడ మీరు ఆ స్క్రీన్షాట్ నేను చూపించే విధంగా అనుమతి ఉంది కదా సే నాకు అనుమతి లేదు ఒకవేళ నన్ను కోహోస్ట్ గా చేసేది ఉంటే కొంచెం ఆ నేను పవర్ పాయింట్లో ఈనాటి పాఠం తయారు చేశాను తెలుగులోనే అలహమ్లా ఆ మిత్రులకు మరింత సులభంగా ఉండాలి అని అయితే మధ్య మధ్యలో మీరు సమాధానం కూడా ఇస్తూ ఉండాలి ఇస్తారు కదా ఇన్షాల్లా ఉన్నారు కదా అల్హమార్ ఆ సమాధానం ఇవ్వడంతో పాటు నేను మధ్య మధ్యలో ఏదైతే స్క్రీన్ షేర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ షేర్ చేస్తున్నాను దాని ప పై కూడా కొంచెం శ్రద్ధ వహించి చెవులతో నా మాట వింటూ ఉండండి మరియు ఆ కండ్లతో ఈ షేరింగ్ అనేది చూసుకుంటూ ఎక్కడైనా ఏదైనా ఆయత్ ఏదైనా హదీ యొక్క ఆధారం చెప్పబడితే చేతులతో దాన్ని రాసుకునే ప్రయత్నం చేయండి ఈ విధంగా ఒకే సందర్భంలో మనం మన యొక్క అవయవాలలో ఎన్నో ఉపయోగించి ఎన్నో పుణ్యాలు పొందే వారీ అవుతాము అయితే మొదలు పెడదామా ప్రియమైన విద్యార్థులారా అలాగే జూమ్ జూమ్లో మరియు లో ఈ నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు అనే ఈ పుస్తకం మనం చదువుతున్నామో దీనిని వినడానికి వీక్షించడానికి హాజరైనటువంటి సోదరి మిత్రులారా గత పాఠంలో మనం నిషిద్ధతల గురించి కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకున్నాము మరియు ఈ నిషిద్ధితల ద్వారా అల్లాహ మనల్ని పరీక్షిస్తాడు అన్న విషయం చివరిలో తెలుసుకున్నాము ఈ పరీక్ష ఎలాంటిది మనం నిజమైన విశ్వాసులమా లేకుంటే కపట విశ్వాసులమా అని తేలిస్తుంది కపట విశ్వాసులో ఏదుంటే వారు ఆచరణలో వెనక ఉండి నిషిద్ధతలకు పాల్పడుతూ నిషిద్ధతల గురించి నవదుబిల్లా అస్తఫిరుల్లా ఆక్షేపాలు తెలియజేస్తారు అల్లాహకు వ్యతిరేకంగా ప్రవక్తకు వ్యతిరేకంగా మాట్లాడతారు ఇది ఎందుకు నిషిద్ధం చేయబడింది దీ కారణమేంటి ఈ విధంగా కానీ విశ్వాసులు తూచా తప్పకుండా విశ్వాసులు మనస్సులో ఎలాంటి సంకోశం సంకోశం మరి ఎలాంటి సందేహం లేకుండా విశ్వాసులు వారు అల్లాపై గట్టి నమ్మకంతో ప్రవక్త సల్లల్లాహు అలీ పై బలమైన విశ్వాసంతో ఆ నిషిద్ధతలకు దూరంగా ఉంటారు ఈ విధంగా అల్లాహు తాలా వారి పట్ల తన సంతృప్తిని ప్రేమను సంతోషాన్ని వ్యక్తపరుస్తాడు అందుకరకు సోదరులారా ఎల్ల అల్లా వైపు నుండి వచ్చిన ఏ ఆదేశాన్ని కూడా మనం అందులో ఎలాంటి లోపాలు దోషాలు తీయకుండా అల్లా ఇచ్చిన ఆదేశాన్ని పాటిస్తూ వారించిన వాటికి దూరంగా ఉండాలి ఇదే నిజమైన విశ్వాసుని యొక్క ఒక గొప్ప విశ్వాసగుణం ఇక ఆ నిషిద్ధతలు జాగ్రత్తలు ఎన్నో ఉన్నాయి వాటిని తెలుసుకోవడం చాలా ముఖ్యం హృదయ ఫరది అల్లాహు తలన వారి హీర్ సహిబ్హరి సర్వసామాన్యంగా ప్రజలు మేలైన మంచి విషయాల గురించి హైర్ గురించి అడిగేవారు అయితే నేను షరు గురించి చెడు గురించి అడిగేవాన్ని ఎందుకంటే చెడు గురించి తెలిసి అందులో పడకుండా జాగ్రత్తగా ఉండడానికి ఇక్కడ ఏం తెలిసింది మనకు మనం మేలు మంచి విషయం తెలుసుకోవడంతో పాటు ఏం తెలుసుకోవాలి తెలుసుకోవాలి ఎందుకు తెలుసుకోవాలి నవసబిల్లా ఆ దాని నుండి మనం రక్షింపబడడానికి దాని నుండి మనం దూరం ఉండడానికి ఇక్కడ కొందరు ఏం చేస్తారు ఈ రోజుల్లో మన సమాజ పరిస్థితి ఎలా ఉంది చెడు వాళ్ళ యొక్క ఉండి వారి యొక్క చెడ్డ అలవాట్లకు స్వయం గురి అయిపోతారు అయితే ఇది చాలా ప్రమాదకరమైన విషయం చాలా ప్రమాదకరమైన విషయం దీనివల్ల మన ఇహము పరము రెండూ మనము నష్టపోతాము అయితే రండి పుస్తకంలో ముఫీహుల్లా ప్రస్తావించినట్లు మొదటి విషయం దేని అయితే అల్లాహుతాలా నిషేధింపజేసాడో అది చాలా భయంకరమైన అతి ఘోరాతి ఘోరమైన నిషిద్ధము ఏంటో ఒకసారి చెప్తారా మీరు స్క్రీన్ కనబడుతుంది కదా కనబడుతుంది కానీ అది ప్రస్తుతం ప్లేన్ గా ఉంది కానీ ఏంటి విషయం అల్లాహు తాలా నిషిద్ధపరిచిన విషయాలలో ఘోరాతి ఘోరమైనది అత్యంత ప్రమాదకరమైనది అంటే చాలా ఘోరాతి ఘోరమైనది అల్లా ఎన్ని విషయాలు మనపై నిషిద్ధం చేశాడో వాటన్నిటిలోకి వెళ్ళ చాలా చెడ్డది ఘోరాతి ఘోరమైనది దేమిటి మని ముస్లిం లో వచ్చినటువంటి హరీ ఉల్లేఖించిన సహాబి అబూ బక్రాబి అల్లాహు తాలాను ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం మూడేసి సార్లు అడుగుతారు నేను మీకు ఘోర పాపాలలోనే మరీ ఘోరమైన పాపం ఏదో తెలుపనా ఇక్కడ గమనించండి కబాయిర్ అరబీలో మీరు చూస్తున్నారు ఇక్కడ అల్ కబాయిర్ అని వచ్చి ఉంది ర్ అంటే ఘోరాతి ఘోరమైన పాపాలు ఘోరమైన పాపాలు కబాయిర్ ఘోరమైన పాపాలు పెద్ద పాపాలు ఇక ఇక్కడ ప్రొక్తవారు అంటున్నారు అక్బరిల్ కబాయిర్ ఘోరా ఘోరమైన పాపాల్లో పెద్ద పాపాల్లో మరీ ఘోరమైనవి మరీ భయంకరమైనవి ఏమిటో తెలిపాలా అంటే ఏం తెలిసింది మనకు నిషిద్ధతల్లోనే ఎక్కువగా ఖండించబడినది సహాబాలు సమాధానమిస్తూ చెప్పారు తప్పక తెలుపండి ప్రవక్త అప్పుడు ప్రవక్త సల్లల్లాహరీ చెప్పారు అల్ ఇష్రాబిల్లా అల్లాహతో అల్లాహకు భాగ స్వామిని కల్పించటం అల్లాతో మరెవ్వరినైనా సాటి కల్పడం సర్వసామాన్యంగా అరబ్ దేశాల్లో ఉన్న వారు ఒక పదం మాటి మాటికి వింటూ ఉంటారు షరికా అని షరికా దేని అంటారు కంపెనీ అని కంపెనీని అంటారు కంపెనీలో ఏమవుతుంది సర్వసామాన్యంగా ఒకరితో మరికొందరు కరుస్తారు ఒకరైనా కావచ్చు ఇద్దరైనా కావచ్చు ముగ్గురైనా కావచ్చు ఇక ఆ వ్యాపారాన్ని ఆ సంస్థను ఆ తమ కంపెనీని వారు నడిపించుకుంటారు అయితే సూర్య సభలో కురాన్ లో ఇంకా వేరే ఎన్నో సందర్భాలలో అల్లా తాల చాలా స్పష్టంగా తెలియజేశాడు ఈ సర్వ సృష్టిని సృష్టించడంలో గానీ పోషించడంలో గాని దీనిని నడపడం నిర్వహించడంలో గాని ఏ విధంగా కూడా అల్లాకు ఎవరు భాగస్వామి లేరు ఈ భూమి ఆకాశాలను ఈ సర్వ సృష్టిని సృష్టించడం వల్ల అల్లా తాలా సహాయం ఏమైనా తీసుకున్నాడా ఏ సహాయం తీసుకున్నాడు అతనికి సహాయపడి వాడు ఎవరూ లేరు సరే ఎవరైనా పొత్తు కలిశారా అల్లాతోని లేదు స్వయంగా తానే తను ఏ కైకుడు పోషించడం నిర్వహించడం మరియు జీవన్ మరణాలు ప్రసాదించడం అన్ని విషయాల్లో కూడా ఏకైకుడు అందుకని ఇక మన ఏదైతే ఉందో అతన్ని ఆరాధించడంలో మనం కూడా అతనికి మరే భాగస్వామిని కలగజెయ్యకూడదు ఒకవేళ అర్థం చేసుకోవాలి చాలా సింపుల్ విషయం ఏమంత ఇబ్బందికరంగా లేదు షిర్క్ విషయం ఎంత చెడ్డదో ఎంత ఘోరాతి ఘోరమైన పాపమో చాలా స్పష్టంగా మనకు తెలియ తెలుస్తుంది కానీ ప్రజలు అర్థం చేసుకునే ప్రయత్నం చేయరు అందుగురించి తెలిసి త్వరగా అయితే ఇక్కడ మనకేం తెలిసింది ఎన్ని నిషిద్ధతాలు ఉన్నాయో ఎన్ని ఘోరాతి ఘోరమైన పాపాలు ఉన్నాయో వాటిలో నంబర్ వన్ అతి చెడ్డది అతి పాపది పాపమైనది భయంకరమైనది ఏమిటి అల్లాతో పాటు షిర్కే చేయడం ఇక రండి దీని యొక్క నష్టాలను కొంచెం మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాము ఏంటి నష్టాలు మొదటి నష్టం ఏమిటంటే అల్లాహ్ షిర్క్ తప్ప ఏ పాపాన్నైనా క్షమించగలడు క్షమిస్తాడు తాను తలుచుకుంటే కాని షిర్క్ అన్న పాపం ఏదైతే ఉందో దీనిని ముమ్మాటికి క్షమించడు అంటేంటి భావం సర్వసామాన్యంగా ఈ పదం మనం ఉంటాము ఇక్కడ భావాన్ని గ్రహించండి అల్లా షిరుకును తప్ప ఏదైనా క్షమించగలడు షిరుకును క్షమించడు ఈ మాట మనం అంటూ ఉంటాము ఇక్కడ భావం ఏంటంటే ఏ మనిషి అయితే షిర్క్ చేస్తూ చేస్తూ చనిపోతాడో షిర్క్ నుండి తోబా చేసుకోడో అలాంటి వ్యక్తి అదే స్థితిలో చనిపోతే అతన్ని మన్నించడం జరగదు ఇది విషయం దీని గురించి స్వయంగా అల్లాహుతాలి సూర నంబర్ నాలుగు ఆయట నంబర్ నల్బై ఎనిమిదిలో ఇలా తెలియబర్చాడు అల్లాహు తహి నిశ్చయంగా అల్లాహు తహాలా తనకు భాగస్వామిని కల్పించటాన్ని ఏమాత్రం క్షమించడుమాత్రం క్షమించడు అతనితో పాటు మరెవరినైనా భాగస్వామిగా చేయడాన్ని తాను క్షమిస్తాడు మాధూన ఈ తప్ప ఎవరిని తాను కోరిన వారిని ఈ ఆయత ద్వారా కనీసం ఒక రెండు విషయాలు మనం గుర్తుంచుకోవాలి ఒకటి షిర్క్ గురించి చనిపోయింటే అల్లా షిర్ఖ్ను మన్నిస్తాడా దీని ద్వారా మనకు తెలుస్తున్న మరో బోధన మరో గుణపాఠం ఇది తప్ప వేరే ఏదైనా గాని అల్లాహో తాలా మన్నిస్తాడు కాని తలచిన వారికి తాను ఎవరి పట్ల ఇష్టపడతాడో వారిని మాత్రమే మనం అరే షిర్క్ చేయకుండా వేరే ఏ పాపమైనా చేయవచ్చులే అల్లా మన్నిస్తాడు కదా అని అనుకోకూడదు అల్లా ఇష్టపడిన వారినే మన్నిస్తాడు అని అంటున్నాడు వారిలో మనం ఉన్నామా తెలుసా మనకు తెలుసా తెలియదు అందుకొరకు మనం ప్రతి పాపమనికి దూరం ఉండాలి అలా మనల్ని ప్రతి దానికి మనం దూరం ఉండాలి షిరిక్ లో రెండు రకాల ఒకటి చిన్న షిర్క్ మరొకటి పెద్ద షిర్క్ అయితే పెద్ద షిర్క్ యొక్క నష్టం చిన్న షిర్క్ కంటే మరీ ఘోరమైనది మొదటి నష్టం ఏంటి ఎవరైనా తమకు తాము ముస్లిం అనుకొని ఇస్లాంలో ఉన్నాను అని భావిస్తూ నమాజులు ఇంకా వేరే ఏ పనులు చేస్తూ ఉన్నా గాని ఒకవేళ అతను కావాలని తెలిసి పెద్ద షిర్క్కు పాల్పడితే అతడు ఇస్లాం నుండే బహిష్కరించబడతాడు అల్లాహోన్ అల్లాహోమిన అల్లాహనల్ని దీని నుండి కాపాడుగాక ఇలాంటి పాపం గమనించండి ఎంత ఘోరమైనది ఎవరైనా ముస్లిం ఎన్ని హజలు చేసినా గాని ఎన్ని నవాజులు ఉన్నా గాని ఎంత అతని వద్ద సత్కార్యాలు ఉన్నా గాని ఒకవేళ తెలిసి కావాలని అతడు షిరిక్ పని చేశాడంటే ఇస్లాం నుండి వేదిలిగిపోతాడు ఇస్లాం నుండి బయటకెళ్ళిపోతాడు ఇస్లాం నుండి బయటికెళ్లిన విషయం ఇస్లాం నుండి బహిష్కరించబడిన విషయం అతనికి తెలిసినా తెలియకపోయినా ఈ నష్టంలో పడిపోతాడు అందుకొరకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి రెండవ నష్టం చెయ్యకుండా మరణిస్తే ఏర్క్ గురించి చెప్పడం జరుగుతుంది గురించి పెద్ద షిర్క్ గురించి చెప్పడం జరుగుతుంది ఒకవేళ పెద్ద షిర్క్ లోనే ఉండి అదే స్థితిలో అతనికి చావ్ వచ్చింది అతడు తౌబా చెయ్యలేదు అంటే ఇక్కడ మనం తెలుసుకుంటున్న రెండవ నష్టం భయంకరమైన నష్టం ఏమిటంటే అతడు శాశ్వతంలో ఉంటాడు అల్లా నరకం నుండి మనల్ని కాపాడుగాక అల్లా నరకం నుండి మనల్ని కాపాడుగాక ఐ మీన్ ఏంటి సూరతుల్ మాయిదా సూర నంబర్ ఐదు ఆయత్ నంబర్ డెబ్బై రెండులో అల్లా తెలిపాడు అల్లాహతా తెలిపాడు ఎవడు అల్లాహకు బాగా స్వామిని కలగజేస్తాడో సహవర్తులుగా ఇతరులను కల్పిస్తాడు అలాంటి వాణి కోసం అల్లాహ స్వర్గాన్ని నిషేధించాడు స్వర్గాన్ని నిషేధించాడు మరియు అతని కొరకు అల్లాహతాల ఏర్పరిచిన నివాసం ఏంటి నర్కాగ్ని అంటున్నాడు అల్లాహ మమ్మల్ని రక్షించుని నరకం నుండి వాల్లా ఇక్కడ విషయం తెలిపాడు అల్లాహతాలా ఇలాంటి షిర్క్ చేసేవారు దుర్మార్గులు వాలిమీన్ లో కలుస్తారు ఇలాంటి వాలిమీన్ దుర్మార్గులకు సహాయ పడేవాడు ఎవడూ ఉండడు ఈ ఆయత్కు వ్యాఖ్యానం చేస్తూ పోతే మనకు చాలా విషయాలు తెలుస్తాయి కానీ మన ముఖ్య అంశం నుండి మనం దూరం అయ్యే ప్రమా భయం ఉంది అందుకొరకు ఇక్కడ మనకు తెలిసిన విషయం ఏంటి షిర్క్ పెద్ద షిర్క్ పై ఒకవేళ మనిషి చనిపోయాడు తోబా చెయ్యకుండా శాశ్వతంగా ఎక్కడ ఉండవలసి వస్తుంది దీనికి నంబర్ ఇక రండి సోదర మహాశైలారా ఇక్కడ మూడో నష్టం మనకు ఏదైతే కనబడుతుందో అది షిర్క్ అన్నది ప్రత్యేకంగా ఈ పెద్ద షిర్క్ మనం చేసుకున్న సర్వ సత్కార్యాలను తుడిచివేస్తుంది భస్మం చేసివేస్తుంది అంటే ఏంటి తుడిచివేయడం భస్మం చేయడం అంటే సత్కార్యాలు వాటి యొక్క ఫలితం సత్ఫలితం మనకు లభించాలి అని ఏదైతే మనం ఆశిస్తామో ప్రత్యేకంగా పరలోకంలో స్వర్గం రూపంలో అది లభించదు మనకు స్వర్గంలో మనకు స్వర్గం అనేది లభించదు ఎప్పుడైతే మనం ఈ షిర్క్ మీదనే ఉంటామో ఇదే స్థితిలో చనిపోతామో ప్రత్యేకంగా పెద్ద షిర్క్ దీనికి దలీల్ సూరత్ ఝుమర్ సూర నంబర్ ముప్పై ఆయత్ నంబర్ అరవై నిశ్చయంగా నీ వద్దకు మరియు నీకు పూర్వీకులైన ప్రవక్తల వద్దకు పంపబడిన సందేశం వహి సంబోధించి చెబుతున్నాడు నీపై మరియు నీ కంటే ముందు ప్రవక్తలపై మేము పంపినటువంటి సందేశం ఏంటో తెలుసా ఒకవేళ నువ్వు గనక బహు దైవారాధనకు పాల్పడితే చేస్తే సుకున్నదంతా నీ సత్కార్యాలన్నీ కూడా వృధా అయిపోతాయి భస్మమైపోతాయి తుడిచివేయబడతాయి నష్టపోయిన వారిలో చేరుతావు గమనించారా ఇక ప్రవక్తల గురించి మన యొక్క నమ్మకం విశ్వాసం అనిల్ హతా వారు పాప రహితులు కావాలని పాపాలు చేసేవారు అలాంటి ప్రవక్తలకు హెచ్చరించబడింది చిట్ట చివరికి ఇమాముల్ అంబియా సయ్యదుల్ ముర్సలీన్ మహమ్మద్ సల్హం వారికి కూడా నీవు కూడా సిర్క్ చేస్తే నీ సత్కార్యాలన్నీ వ్యర్థమైపోతాయి అని చెప్పడం జరిగింది ఇక ఈ రోజుల్లో మనలో ఎంతో మంది ముస్లింలు ఎన్నో రకాల షిర్క్లకు పాల్పడుతున్నారు ఇది ఎంత ఘోరమైన విషయమో ఎంత నష్టంలో చేకూర్చే విషయమో ఒకసారి ఆలోచించండి సోదర మహాశివులారా అందుకొనకే మనం షిర్క్ గురించి ఇంత తెలుసుకున్నాము పెద్ద షిర్క్ ద్వారా నష్టం ఇంతగా ఉంది అని కనీసం ఒక మూడు వేరు రకాలు తెలుసుకున్నాము అయితే షిర్క్ యొక్క కొన్ని రూపాలు తెలుసుకోవడం కూడా చాలా అవసరం షిర్క్ రూపాలు ఎందుకు తెలుసుకుంటున్నాము మనం ఇంతకుముందు హృదయ హెప్పారు నేను సమాధానం ఎవరైనా షిర్క్ కొన్ని రూపాలు తెలుసుకోవాలి ప్రజల మంచి గురించి అడుగుతుంటారు అడుగుతూ ఉండేవారు నేను నేను చెడు గురించి తెలుసుకుని దాని నుండి దూరంగా ఉండాలని ప్రయత్ని షిర్క్ యొక్క కొన్ని రూపాలను మనం తెలుసుకునేది అజ్ఞానంలో అలాంటి వాటిలో మనం పాల్పడకుండా మనం జాగ్రత్తగా ఉండి వాటి నుండి దూరంగా ఉండడానికి ఇందు కొరకే ఈ కొన్ని రూపాలు తెలియజేయడం జరుగుతుంది ఏవైతే ప్రస్తుతం మన ముస్లిం సమాజంలో ప్రబలి ఉన్నాయో వాటిలో అతి ఘోరమైనది సమాధుల పూజ చూస్తున్నారు కదా ఈ రోజుల్లో ఎంతో మంది దర్గాల వద్దకు వెళ్లి భావాల వద్దకు వెళ్లి సమాధుల వద్దకు వెళ్లి ఇంకొందరు కొన్ని చెట్ల వద్ద అక్కడ కొన్ని కట్టడాలు కట్టి ఇన్నో రకాలుగా ఏవేవో షిర్క్ పనులకు కాని ఇందులో ప్రజలు ప్రబలి ఉన్నటువంటి అతి ఘోరమైనది సమాధుల పూజ మరియు ఈ సమాధుల పూజ అన్నది ఘోరాతి ఘోరమైన పెద్ద షిర్కులో వస్తుంది అని వారు గ్రహించడం లేదు ఇది చాలా ప్రమాదకరమైన విషయం వారు గ్రహించడం లేదు సోదర మహాశివులారా సమాధుల పూజ ఏదైతే ఉందో ఇది చాలా పెద్ద పాపంలో వస్తుంది దీని నుండి మనం దూరం ఉండాలి ఒక్కసారి మీరు ఈ ఫోటోలు ఎందుకు చూపించడం జరుగుతుంది అంటే ఇలాంటి సమాధుల పూజలకు సంబంధించిన వివిధ రూపాలు ప్రజల్లో ప్రబలి ఉన్నాయి వాటికి మనం దూరం ఉండాలి సమాధులను పూజించడం మరణించి సమాధుల్లో ఉన్న వలీలు పుణ్య పురుషులు గాని సర్వసామాన్యంగా ప్రజలు ఇలా అనుకుంటారు అరే ఆ సమాధిలో ఫలానా వలి ఉన్నారంట ఫలానా సత్పురుషుడు ఉన్నాడంట కానీ ఈ రోజుల్లో మనం వాస్తవానికి సమాజంలో చూస్తే ఏముంది కుత్తేష గదేశ చనిపోయిన పిల్లిని కూడా సమాధి పెట్టారు దాన్ని పూజించడం మొదలు పెట్టారు కుక్క చనిపోతే దాన్ని సమాధి పెట్టి పెద్ద మీద గోరీలు కట్టి కట్టడాలు కట్టి అక్కడ పూజించడం మొదలు పెట్టారు గాడిద చనిపోతే దాన్ని సమాధిలో పెట్టేసి పెట్ట కట్టడానికి అక్కడ పూజించడం మొదలు పెట్టారు ఎన్నో రకాల ఐబాద ఆరాధనలు అక్కడ చేయడం మొదలు పెట్టారు ఇక దానికి పేర్లు కూడా సయ్యద్ అని పెడతారు కొందరు షాహ అని పెడతారు ఉదాహరణకు మూడు పేర్లు చెప్పాను ప్రస్తుతం మన సమాజంలో ఇలాంటివి ఉన్నాయి అందుకొరకు అంతేకాదు మరికొన్ని డూప్లికేట్ సమాధులు ఉదాహరణకులా బొగ్దాద్ లో చనిపోయారు కానీ మన దేశంలో ఎన్నో ప్రాంతాల్లో వారి యొక్క చిల్లాఖానాలు వారి పేరు మీద ఉన్నటువంటి డూప్లికేట్ సమాధులు అక్కడ అల్లాహకు చేయవలసినటువంటి ఎన్నో ఆరాధనలు అక్కడ చేయబడుతున్నాయి అయితే మరణించి సమాధుల్లో ఉన్న వలీలు గాని ఇంకా వలీలు కాని వారు గాని వారు మన అవసరాలను తీరుస్తారని మన కష్టాలను తొలగిస్తారు దూరం చేస్తారని నమ్మడం మరియు అల్లా ఆధీనంలోనే ఉన్న దాని సహాయం వారితో కోరడం వారితో మురపెట్టుకోవడం ఇలాంటివన్నీ కూడా పెద్ద చెరుకులో పెద్ద చెరుకులో సమాజలకు సంబంధించినవి పెద్ద చెరుకులు ఏమొస్తాయో తెలుసుకున్నారా వారి అవసరాలు తీర్చడానికి వారితో దువా చేయడం కష్టాలు తొలగించబడడానికి వారితో సహాయం కోరడం ఇంకా ఏ విషయాలు అల్లా అధీనంలోనూ మాత్రమే ఉన్నాయో వాటిని మనం ఆ సమాధిలో ఉన్న వారితో కోరడం ఇదంతా దేంట్లో వస్తుంది అసుబర్ కాదు అక్బర్ శిర్కే అక్బర్లో వస్తుంది అల్లా మనకిచ్చిన ఆదేశం ఏంటి సూరతుల్ కష్టాలు తొలగడానికి యునుస్ అలీ ఇస్లాం చేప కడుపులో ఉండి ఎవరిని ఆరాధించారు ఎవరిని వేడుకున్నారు ఇబ్రాహిం అలీ ఇస్లాం సంతానం ఎనభై సంవత్సరాల వయసు దాటినప్పటికీ సంతానం కాకపోతే ఎవరితో సంతానం గురించి దూర చేశారు అయ్యూబ్ అలీ ఇస్ ఎన్నో సంవత్సరాల వరకు ఒక ప్రకారం పద్దెనిమిది సంవత్సరాల వరకు అనారోగ్యానికి దూరం అనారోగ్యానికి పాలయ్యారు దాని కారణంగా వారి బంధువులు మిత్రులు సమాజం వారందరూ అతన్ని చీ అని దూరం వేసేశారు అలాంటి బాధలో కష్టంలో ఉన్నటువంటి అయ్యూబ్ అలై తన యొక్క రోగం దూరమై వ్యాధి కతమైపోయి స్వస్థత లభించాలని ఎవరిని వేడుకున్నారు ఎవరితో దువా చేశారు అందుకొరకు సహాయం కొరకు అర్ధించడం ఇలాంటి కష్టాలు తొలగి తొలగిపోవాలని దువా చేయడం మొరపెట్టుకోవడం అల్లా శక్తిలో మాత్రమే ఉన్న వాటి గురించి ఆ సమాధుల వారితో అడగడం ఇదంతా ఏ షెర్క్లో వస్తుంది వస్తుంది దీని నుండి దూరం ఉండాలి అల్లా మనల్ని మనకు ఇచ్చినటువంటి ఆదేశం కేవలం ఆయన్ను మాత్రమే మనం ఆరాధించాలని ఇంకా తమ కష్టాలు దూరమగుటకు చనిపోయిన ప్రవక్తలతో పుణ్యాత్ములతో ఇంకెవరితోనైనా వారి సిఫారసు పొందుటకు వారితో దువా చేయడం స్వయంగా ఇప్పుడు ఎంతో మంది మనలో ఉన్నారు ఫలానా బాబాకే సదకైకే తుఫైల్ మే పీరానే పీరికే సదకైకే తుఫైల్ మే వారి యొక్క మాధ్యమంతో నేను నిన్ను అడుగుతున్నాను అల్లా అని అంటారు ఎరైతే డైరెక్ట్ వారి సమాధుల వద్దకు వెళ్ళి అక్కడ డైరెక్ట్ వారితోనే దువా చేస్తారు ఎందుకు దువా చేస్తున్నారు అంటే అరే వీళ్ళు పుణ్యాత్ములు కదా వీళ్ళు మన మన గురించి వద్ద సిఫారసు చేస్తారు అని అయితే ఈ విధంగా అల్లా వద్ద వీరు సిఫారసు చేస్తారు అన్నటువంటి నమ్మకంతో మనం కష్టంలో ఉన్నప్పుడు మనం ఇబ్బందిలో ఉన్నప్పుడు వారిని అర్ధించడం ఇది ఏమాత్రం యోగ్యం లేదు అల్లాహతాలా సూరతో నమల్ సూరత్ లో చాలా స్పష్టంగా తెలియబరిచాడు సూర నంబర్ ఇరవై ఏడు ఆయత్ నంబర్ అరవై రెండు మధ్యలో ఎవరైతే గీతలు వేస్తున్నారో మీరు కేవలం పాఠం వింటూ ఉండండి ఇలాంటి పనులు చెయ్యకండి ఆస్ షేక్ ایک مرتبہ اسکرین اف کیجیے ایک مرتبہ اسکرین رکائیے شیخ میں وہاں سے ڈیزیبل کر دیتا ہوں شیخ جزاک اللہ خیر جزاک اللہ خیر اللہ برکتیں ہیں میرےವರು ಕೂಡ ఇక్కడ అకస్మాత్తుగా వాళ్ళ హ్యాండ్ టచ్ైనా కూడా గితల్ పడే అవకాశం ఉంది ఆఫ్ ఆఫ్ చేద్దాం షేక్ ఒక్క నిమిషం అప్పుడు సైలెంట్ ਕਰతాను ఏ కిన్న ప్రశ్న అడిగితే సి ప్రశ్నలకు సమయం వచ్చిందా లేదు కొంచెం చెప్పండి ఇది మనిషి యొక్క నమ్మకం కానీ బట్టి మారేటువంటి ప్రమాదం ఉంది అందు కొరకు దీని నుండి మనం దూరం ఉండాలి మనిషి కొన్ని సందర్భాల్లో ఆ లేదు వీరి యొక్క సిఫార్ ప్రవక్త సల్లా గురించి కూడా మనకది సంపూర్ణ నమ్మకం ఉంది అల్లాఅతల ప్రవక్తకు సిఫారసు చేసే హక్కు ఇస్తాడు కాని ప్రవక్త మనకు మన సిఫారసు చేసే హక్కు అల్లా ఇస్తాడా ఇది అల్లాహకు మాత్రమే తెలుసు సిఫారసు గురించి విషయం వచ్చినప్పుడు వివరంగా చెబుతాము ఇక్కడ మనం నమ్మవలసిన విషయం సిఫారసు యొక్క సంపూర్ణ అధికారం అల్లా చేతిలో ఉంది సిఫారసు చేసే వారికి అల్లా అనుమతి కావాలి ప్రజలు ఇంతవరకే ఆగిపోతారు లేదు మూడో విషయం అది కూడా చాలా ముఖ్యమైనది సిఫారసు చేసే వ్యక్తి ఎవరి గురించి సిఫారసు చేయాలి అతని గురించి కూడా అల్లా ఇష్టపడడం అల్లా అనుమతి లభించడం తప్పనిసరి ఈ విషయాలు సూరత్ నజములో వచ్చిన ఆయత్ ఇంకా వేరే పురాణ ఆయతుల ద్వారా మనకు బోధపడుతుంది ఆ మొదలు పెట్టాలి జజాకు అయితే సూరత్ నమల్ సూర నంబర్ ఇరవై ఆయత్ నంబర్ అరవై రెండు తిలావతి విన్నారు మీరు అల్లా తను ఏమంటున్నాడు అందులో అంటే గత్యంతరం లేని పరిస్థితిలో చిక్కుకున్నవాడు ఎట్లాంటి ఇబ్బందిలో ఉన్నాడంటే ఇక ఆ సందర్భంలో అతనికి వేరే ఏ దిక్కు కనబడటం లేదు అల్లా అంటున్నాడు ఇలాంటి బాధితుడు ఇద దాహు దువా చేసినప్పుడు మొర పెట్టుకున్నప్పుడు వేడుకున్నప్పుడు అతని యొక్క మొరలను వేడుకోలును ఆలకించి అతని బాధను తొలగించేవాడు బాధను తొలగించేవాడుకు భూమిపై మిమ్మల్ని ప్రతినిధులుగా చేసినవాడు మన్ ఎవరు మహల్లా ఇలాంటి పని చేయగలవాడు మీ బాధలను విని ఆలకించి మీ యొక్క కష్టాలను తొలగించేవాడు అల్లాహ తప్ప కూడా ఇంకా వేరే ఎవరైనా ఉన్నాడా లేరు వాస్తవం ఉన్నారా ఎవరైనా లేరు లేరు అందుకొనకు లేనప్పుడు ఎవరు లేనప్పుడు మరి అల్లాను వదిలి వారిని మొనబెట్టుకోవడం అల్లాను వదిలి వారితో అదువా చేయడం ఇది ఏమాత్రం న్యాయం కాదు అందుకొనకు ఇది చాలా ఘోరమైన పెద్ద చెరుకులో వస్తుంది మన సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి మంది కూర్చున్నా నిలబడినా జారిపడినా తమ యొక్క పీర్ ముర్షిదులను వారి యొక్క నామాలను స్మరిస్తూ వారికి ఒక అలవాటుగా అయిపోయింది ఏ మన యా పీర్ యాగం దస్త ండి ఇలాంటి మూఢ నమ్మకాల నుండి ఇలాంటి బలహీనమైన విశ్వాసాల నుండి అల్లా మనల్ని దూరం ఉంచుగాకీ అల్లా సూర నంబర్ ఏడు ఆ నాలుగులో తెలిపాడు ఇన్నీన తదురూనూ అల్లా నువ్వదలి మీరు ఎవరినైతే వేడుకుంటున్నారో వారు మీదివలం దాసులు అల్లాహిల్ సోదరి మహాశివులారా సోదరి మనులారా మీరందరూ ఈ ఆయత్ ఎక్కడుంది సూర్య తోబా సూర్య నంబర్ ఏడు ఆయత్ నంబర్ నూట తొంభై దీన్ని రాసి పెట్టుకోండి ఇంతవరకు ఏది రాయకపోయినా గాని దీన్ని రాసి పెట్టుకోండి ఇందులో ఉన్న కనీసం ఒక రెండు లాభాలు మీకు తెలియజేస్తాను ఈ రోజుల్లో మన సమాజంలో ఎంతో మంది సమాజాల వద్దకు దర్గాల వద్దకు బాబాల వద్దకు వెళ్ళి అక్కడ వారిని ఏదైతే పూజిస్తున్నారో ఆరాధిస్తున్నారో అక్కడ ప్రదర్శించిన ఇంకా వేరే ఎన్నో పనులు చేస్తున్నారో వారికి మనం బోధ చేసినప్పుడు వారితో దువా చేయకండి అని చెప్పినప్పుడు ఏమంటారు మీరు కురాణ్ లోని ఆయతలన్నీ తీసుకొచ్చి మాకు చెబుతారు కానీ తెలుసా మీకు ప్రవక్త కాలంలో ఆ మక్కలో ఉన్నటువంటి ముష్రీకులు విగ్రహాలను పూజించేవారు విగ్రహాలను అందుకొరకే వారిని వారిని ఆపడం జరిగింది దాన్ని షీర్కని చెప్పడం జరిగింది మేము విగ్రహాలను పూజించడం లేదు మేమైతే పుణ్య పురుషులను వారితో దువ చేస్తున్నాము అల్లాహుతాలా ఇక్కడ ఏ విషయం చెప్పాడు చూడండి తదురూణ దువా అన్న పదం దుహ వేడుకోలు అర్ధింపు ప్రార్థన ఈ భావాలలో వస్తుంది దుహ ఆరాధన అన్న భావంలో కూడా వస్తుంది అయితే అల్లా ఏమంటున్నాడు మీరు ఎవరితోనైతే దుహ చేస్తున్నారు అల్లాను వదిలి ఎవరినైతే ఆరాధిస్తున్నారు తాలూ కేవలం రాళ్ళు అయ్యేదింటే కేవలం విగ్రహాలు అయ్యేదింటే ఎదున్ అని అల్లా ఎందుకంటున్నారు అయితే ఆనాటి కాలంలో ఉన్న ముష్రికులు విగ్రహాలను పూజించేవారు అలాగే కొందరు పుణ్య పురుషులను కూడా పూజించేవారు అందుకనే అలా ఏమంటున్నాడు ఇక్కడ వారు అంత మీలాంటి దాసులే ఇక అల్లా తల్లా ఛాలెంజ్ గా మీరు సత్యవంతులే మీరు సత్యవంతులయ్యేదింటే వారిని ప్రార్థించి మీరు వారిని అర్ధించి వేడుకొని చూడండి మీ యొక్క వేడుకోలుకు మీ అర్ధింపుకు వారు సమాధానం చెప్పాలి కాని ఈనాటి వరకు చెప్పలేదు ప్రళయం వరకు కూడా వారు సమాధానం ఇవ్వలేరు సోదరు మహాశివునారా ఇక రండి కొన్ని నమూనాలు ఇంకా మనం తెలుసుకుందాము సమాధుల పూజలో ఏమేమి ఈ రోజుల్లో ప్రజలు సమాధులను సమాధుల యొక్క తవాఫ్ చేస్తున్నారు చూస్తున్నారు కదా ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు కేవలం తెలియడానికి ఒక చిన్న ఇమేజ్ చూపించడం జరిగింది కానీ దీనికి సంబంధించిన ఎన్నో వీడియోలు కూడా యూట్యూబ్ లో చాలా స్పష్టంగా ఉన్నాయి తవాఫ్లు చేస్తూ ఉంటారు అలాగే మరికొందరు వాటి మూల మూలను చుంబిస్తారు అలాగే వాటికి తమ చేతులు తాకించి తమ శరీరంపై పూసుకుంటారు ఈ విధంగా వారికి బర్కట్ లభిస్తుంది అని వారికి శుభం కలుగుతుంది అని అలాగే సమాధుల యొక్క గడపను చుంబిస్తారు ఇంకా దాని మట్టిని తీసుకొని తమ ముఖాలకు రుద్దుకుంటారు ఇంకా వాటిని చూసినప్పుడు సాష్టాంగ పడతారు మనం బస్సులలో కార్లలో ఆటోలలో వెళ్తున్నప్పుడు కొందరిని చూసారు కావచ్చు మీరు కూడా వెళ్తూ వెళ్తూ పక్కన ఎవరైనా ఇట్లాంటి మజార్ జరగా వచ్చింది అంటే కనీసం ఈ విధంగా అనుకుంటారు వారు అక్కడికి వెళ్ళి సాష్టాంగ పడలేకపోతున్నారు కదా రన్నింగ్ లో ఉన్నారు డ్రైవ్ చేస్తున్నారు అని కనీసం తల ఈ విధంగా దీని వల్ల వారికి శాంతి లభిస్తుంది అని వారికి ఏదో లాభం కలుగుతుంది అని కానీ వాస్తవానికి ఇవి ఎన్ని ఎంత శిర్క పనులు మరి ఎంత ఘోరమైన పనులు వారు అర్థం చేసుకోవడం లేదు సూరతుల్ అహ్తాఫ్ సూర నంబర్ నలభై ఆయత్ నంబర్ ఐదు మరియు ఆరులో అల్లాహుతాల తెలియపరచాడు వాస్తవానికి షిర్కు ఖండించడానికి ఎందరో మన ముస్లిం సోదర సోదరి మనులు ఈ రోజుల్లో ప్రత్యేకంగా నా సోదరి మనులారా మీరు శ్రద్ధ వహించండి ఎందుకంటే ఇప్పటి వరకు నా ఈ వయసులో నేను షిర్క్ గురించి పురుషులను కూడా పురికొల్పే ఎంతో మంది స్త్రీలను చూశాను అలా చేయడం తప్పు ఇంట్లో పిల్లలకు మనమల్లకు మనమరాళ్ళకు ఏ కొంచెం ఇబ్బంది అయినా గాని ఏ కష్టమైనా గానీ ఫలానా బాబా దగ్గరికి వెళ్ళి ఫలాద ఫలానా దర్గాకు వెళ్ళి ఫలా మజార్కు వెళ్లి అక్కడి నుండి ఈ తావీజులు అక్కడికి వెళ్లి ఈ నజరాణాలు ఈ మొక్కుబడులు ఇలాంటివని పురుషులు ఒకవేళ తిరస్కరించిన వారికి ఎంతో ముద్రగించి గాని లేదా బలవంతం చేసి గాని ఇలాంటి శిర్క పనులు చేయించే ఉన్నారు ఇక్కడ భావం పురుషులు స్వయంగా చేయరు అని కాదు అధిక సంఖ్యలో జరుగుతున్న విషయం ఏదైతే నా చిన్నపాటి అనుభవంలో చూశానో దాని గురించి చెబుతున్నాను మనం ఇలాంటి వాటి నుండి దూరం ఉండాలి మరికొన్ని చోట్ల చేయిస్తారు వారు కూడా అల్లాతో భయపడాలి వారు డబల్ పాపాలలో పడిపోయేటువంటి ప్రమాదాలున్నాయి అల్లా సురతుల్ తెలియపరిచారు అల్లాను వదలి ప్రళయం వరకు తమ ప్రార్థనలను విని తమ వేడుకోలును విని సమాధానమివ్వలేనటువంటి వారిని ప్రార్థించే వేడుకునే వారి కంటే ఎక్కువ మార్గభ్రష్టులు ఇంకెవరుంటారు గమనించండి ఈ ఆయతులు అలా ఏం తెలుపుతున్నాడు ఎవరైతే అల్లాను వదిలి వేరే వారితో దువా చేస్తున్నారో అల్లాను వదిలి వేరే వారిని ఆరాధిస్తున్నారో అతడి కంటే ఎక్కువ మార్గభర్షుడు మరెవరు లేరు అంతేకాదు ఇతడు ఏదైతే వారిని వేడుకుంటున్నాడో ఇతని వేడుకోలును వారు ప్రళయం దినకు కూడా ప్రళయ దినం వరకు కూడా వినలేరు వీరి యొక్క మూఢనమ్మకం ప్రకారం వింటారు అని వీరు అనుకుంటున్నారు కాని ఒకవేళ విన్నా గాని వలవు సమయము వీరి యొక్క మూఢ ప్రకారంగా వేరే చోట వచ్చే ఉంది వీరి మూఢనమ్మకం ప్రకారంగా వారు వింటారు అని అనుకున్నా గాని దాని సమాధానం ఇక్కడ ఇచ్చాడల్లా ప్రళయం వరకు కూడా వారు సమాధానం ఇవ్వలేరు అంతేకాదు వీరి యొక్క వేడుకోలు ప్రార్థనల నుండి వారు పూర్తిగా అశ్రద్ధగా ఉన్నారు ఏమీ తెలియకుండా ఎరుగకుండా ఉన్నారు అల్లా కంటే సత్యవంతుడు ఎవరైనా ఉన్నారా అండి కానీ ఈ రోజుల్లో ఖురాన్ పట్ల మన యొక్క అశ్రద్ధ ఎంత పెరిగిపోయిందో చూడండి అల్లా స్వయంగా అంటున్నాడు కురాన్ లో ఇంత స్పష్టంగా మీరు ఎవరినైతే వేడుకుంటున్నారో వారు వినరు మీ మూఢ ప్రకారం విన్నా గాని ప్రళయం వరకు సమాధానం ఇవ్వరు అంతేకాదు మీరు ఏదైతే వేడుకుంటున్నారో దాని గురించి వారికి ఏమి తెలియదు ఇంత స్పష్టంగా చెబుతుందా గాని అసలు అర్థం చేసుకోవడం లేదు అంతేకాదు ఇక వినండి ఎందుకు వేడుకుంటున్నారు ఎందుకు దువా చేస్తున్నారు ఎందుకు ఈ మజార్ల వద్దకు వెళ్తున్నారు ఈ వలీలను ఔలియాలను దరగా ఎందుకు అంతగా నమ్ముతున్నారు అరే వారు పుణ్యపురుషులండి ప్రళయ దినాన మనకు ప్రయోజనం కలగజేస్తారు సిఫారసు చేస్తారు వినండి ఎల్లా ఏమంటున్నాడు ప్రళయ దిన ప్రజలందరూ సమీకరించబడినప్పుడు కాను లహు ఆద్యాత్ములు ఆ తరగా వాళ్ళు వీరికి శత్రువులైపోతారు ఎంత నష్టము చూడండి మీరు ఏ వకీల్నైతే కోర్టులో తీసుకువెళ్లారో నా వైపు నుండి సపోర్ట్ చేస్తాడు అని లక్షలు ఖర్చు పెట్టారు వారి మీద తీరా సమయానికి అక్కడికి వెళ్లి నీకు వ్యతిరేకంగానే వాళ్ళ సాక్ష్య మొత్తం కేసులు నీకు వ్యతిరేకంగా చేస్తే ఎలాగోదిగో మొత్తుకుంటూ తన పొల కొట్టుకుంటావు ఏదైనా లాభం కలుగుతుందా ఏ లోకంలో ప్రాణమంతమన్నంత వరకు మరోసారి ఏదైనా ప్రయత్నం చేస్తావు కావచ్చు కానీ చనిపోయిన తర్వాత ఇది పరలోక విషయం ఇక్కడ అల్లా తల చెప్తున్నాడు అల్లా తాలా చెప్తున్నాడు క్రియావతి రోజు ప్రళయ దినాన అందరూ మైదానం హెసర్ లో హాజరైపోతారు అక్కడ ఆ సందర్భంలో ఎవరినైతే దువా చేయడం జరిగిందో వరీలు పుణ్య వీరికి ఎవరైతే దువా చేశారు శత్రులైపోతారు ఒకరస్కరిస్తారు ఇంత నష్టమో గమనించండి అందుకరకు సోదర మహర్షి సల్లీ హీఫ్ ను ఈ సందర్భంలో గుర్తు చేసుకోవడం కూడా చాలా మనకు లాభదాయకం సహీబ్లో వచ్చింది హీస్ హదీఫ్ నంబర్ నాలుగు నాలుగు తొమ్మిది ఏడు సోదర మహర్షివారా కొంచెం ఒక్క క్షణం మీరు अह சின்ன 거 ఒక నిమిషం వెయిట్ చేయండి జస్ట్ నీళ్లు షేఖర్ దర్మియాన్ మే ایک ایک مرتبہ ہے نا آپ بھی دکھتے ہیں تو اچھا رہتا ہے شیخ انشاءاللہ جی جی ضرور ضرور اللہ جزاء خیر دے آپ کو بارک اللہ فیก بہت اچھا مشورہ دیا جو ہے স্ক্রিন ہے نا شیخ آپ سٹاپ کرتے ہوئے آپ एक्सप्लेन कीजिए फिर स्क्रीन शेयर कीजिए इंशाल्लाह सही सही सही सही बहुत अच्छा अल्लाह जोजा خیر دے اللہ جوजा خیر دے తెశివలారా <tries> <tries> <tries> <tries> <tries> ప్రవక్త సలహు అలై వసల్ యొక్క హదీఫ్ మీకు వినిపించడం జరుగుతుంది ప్రవక్త సలహు అలై వసల్ హీఫ్ లో చెప్పారు సహీబ్లో వచ్చింది నాలుగు నాలుగు తొమ్మిది ఏడు ఎవరైతే అల్లాహను కాదని ఇతరులను ప్రార్థిస్తూ ఇతరులతో దువా చేస్తూ అదే స్థితిలో చనిపోతాడో అతడు నరకంలో ప్రవేశిస్తాడు ఎక్కడ ప్రవేశిస్తాడండి నరకంలో ప్రవేశిస్తాడు అందువరకు అల్లాహబ్బుల ఆలమీన్తో పాటు మనం ఇంకా ఎవరినైనా ఏ విధంగానైనా సాటి కలపడం మరియు అల్లా అబ్బుల ఆలమీన్తో పాటు ఇంకా వేరే ఎవరినైనా ఏ విధంగానైనా మనం భాగస్వామిని చేసి వారిని వేడుకోవడం వారితో దువా చేయడం మరియు వారి పట్ల మనం అల్లాకు కలిగి ఉండవలసినటువంటి ప్రేమ అభిమానం కలిగి ఉండడం ఇది మన ఎంతో ప్రమాదకరం మరియు సమాధులకు సంబంధించి ఏ చెడులు సమాధులకు సంబంధించి ఏ షిర్క్ పనులు ప్రజలలో ప్రబలి ఉన్నాయో వాటి యొక్క కొన్ని రూపాలు మీకు తెలియచేయడం జరుగుతుంది అల్లాహుతాల మనందరికీ కూడా అన్ని రకాల షీర్కుల నుండి దూరం ఉండి తా పై స్థిరంగా ఉండేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాకీన్ సోదర్ మహాశివులారా మరికొందరు సమాధుల వద్ద తమ తల కొరిగిస్తారు సామాన్యంగా చూస్తూ ఉంటారు పిల్లలు పుట్టిన తర్వాత నలభై రోజులు గడిచాక ఫలానా సమాధి వద్దకు వెళ్దాము ఫలానా మజారుండి మాకు చాలా లాభం కలుగుతుంది వారి యొక్క దయతోనే మాకు సంతానం కలిగింది ఇలాంటి కొన్ని మూఢ నమ్మకాలు కూడా ప్రజలు కలిగి ఉండి అక్కడికి వెళ్లి క్షౌరం చేయించుకుంటారు వెంట్రుకలు కత్తిరించుకుంటారు అంతేకాదు ఘోరాతి ఘోరమైన విషయాల్లో సమాధులకు సంబంధించి ఒకటి ఏమిటంటే నవద్దుబిల్లా అస్త సమాధుల యొక్క హజ్ చేసే విధానం అని కొన్ని పుస్తకాలు కొన్ని సందర్భాల్లో కనబడుతూ ఉంటాయి ఇది చాలా బాధాకరమైన విషయం ఇప్పటికి కొన్ని దేశాల్లో కొన్ని సమాధులు ఉన్నాయి అక్కడ వారి సమాధుల వద్ద హజ్ అన్న పేరుతోనే నవజిల్లా చాలా బాధాకరమైన విషయం హజ్ అన్న పేరుతోనే అక్కడ ఎన్నో పనులు చేయబడుతున్నాయి చివరికి నవజుబిల్లా ఎలాగైతే మనం తవాఫ్ చేస్తున్నామో హజ్ లో అక్కడ సమాధికి తవాఫ్ చేస్తారు సాయి సఫా యొక్క సాయి ఎలాగైతే చేస్తామో అక్కడ ఒక ప్రదేశాన్ని నిర్ణయించుకున్నారు దానికి చేస్తారు చివరికి ఎంత మూఢ నమ్మకం దుర్మార్గం ప్రబలి ఉంది అంటే మినాలో జమరాత్లకు ఏదైతే రాళ్లు విసురుతామో శైతాన్లు అని ప్రజలు అంటారు కానీ వాస్తవానికి శైతాన్ అని జమరాత్ అక్కడ వాటికి మనం ఎలాగైతే హజ్ లో విసురుతామో సమాధుల వద్ద వారు కొన్ని ప్రదేశాలను ఒక స్థలాన్ని నిర్వహించుకొని అక్కడ రాళ్లు కొడతారు ఇంకా అతి చెడ్డమైన చండాలమైన నీచమైన మంచి బుద్ధి జ్ఞానం ఉన్న ఉన్న ఏ వ్యక్తి కూడా ఇష్టపడడు ఏంటి అక్కడ ఒక పెద్ద బావి లాంటిది ఒక పెద్ద హౌజ్ లాంటిది ఉంటుంది మురికి నీళ్లు పాడు నీళ్లు సంజం నీటికి మనం ఎలాంటి గౌరవం ఇస్తామో అలాంటి గౌరవం ఇచ్చి అలాంటి గౌరవం ఇచ్చి అందులో మునిగి తేలాడుతారు ఆ నీళ్లు తాగుతారు కూడా మరొక సమాధి ఉంది మన ఇండియాలో అక్కడ సమాధి వాళ్లకు సంబంధించిన మొత్తం ఏరియా ఒక డ్రైనేజ్ నీళ్లు ఎందులోనైతే పోయి పడతాయో యూట్యూబ్ లో కూడా ఈ వీడియో ఉంది డ్రైనేజ్ నీళ్లు పూర్తిగా పోయి ఎక్కడైతే పడతాయో అక్కడ ఆ నీళ్లలో మునిగి తేలుతున్నారు ఈ బాబా యొక్క హుసేన్ షాహ్ ఈ దరగా వారి యొక్క శుభంతో మా రోగాలు దూరం అయిపోతున్నాయి అన్నటువంటి మూఢనమ్మకాల్లో ఉన్నారు అస్త అల్లాహోత అల్లాహోతాలా ఇలాంటి చెడు నుండి మనల్ని కాపాడుగాక ఇలాంటి చెడు నుండి అల్లాహాలా మనల్ని దూరముంచుగాక సోదర మహాశివులారా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన మరో విషయం ఈ సమాదులకు సంబంధించి అదేమిటంటే సర్వసామాన్యంగా ప్రజలు సమాధుల వద్దకు పోవడం గాని సమాధులకు సంబంధించి ఎన్ని రకాల సిరికి పనులు చేస్తున్నారో వాటన్నిటికీ ఒక మూల కారణం వారి నుండి ఏదైనా లాభం పొందడం లేదా తాము ఏ లో ఉన్నారో వారి ద్వారా వారి ఆ నష్టం దూరం కావాలి అని కాని ఇలాంటి వారు అల్లా యొక్క ఈ ఆదేశాన్ని చదివరా సూరత్ యూను సూర నంబర్ పది ఆయత నంబర్ నూట ఏడులో అల్లాహతా చాలా స్పష్టంగా తెలియపరిచాడు నిన్ను ఏదైనా ఆపదకు గురి చేస్తే స్వయంగా ఆయన తప్ప ఆ ఆపదను తొలగించే వారు ఎవరూ లేరు ఇంకా ఆయన గనక నీ విషయంలో మేలు చేయాలని సంకల్పిస్తే ఆయన అనుగ్రహాన్ని మళ్లించేవాడు కూడా ఎవడు లేడు గమనించండి రెండు విషయాల ప్రస్థానం వచ్చింది అల్ల నిన్ను ఏదైనా ఆపదకు గురి చేస్తే ఆ ఆపద నుండి నిన్ను అల్లా తప్ప ఇంకా వేరే దూరం చేయగలరా ఏమాత్రం అవకాశం లేదు అదే అల్లాహతాల ఏదైనా మేలు చేయగలిస్తే ఆ మేలు నుండి నిన్ను ఆపే ఆపేవారు ఆ మేలు నీవరకు చేరకుండా ఎవరైనా అడ్డు వారు ఉన్నారా ఎవరూ లేరుత ఏ దువాలైతే చదవడం మనకు నేర్పబడ్డాయో అంతేకాదు రుకు నుండి నిలబడిన తర్వాత కూడా ఒక దువ మనకు నేర్పడం జరిగింది ఇలాంటి విశ్వాసాల నుండి హదీఫ్ ఆధారంగా మనం దూరం ఉన్నాము అందుకోడు ఇలాంటి కురాన్ హీఫ్ వైపు నకొ రండి ప్రవక్త సల్లా సున్నత్ వైపునండి మన హదీఫ్ సరఫ్ ను అనుసరించండి అప్పుడే మనం అన్ని రకాల షిర్క్ నుండి దూరం ఉండగలుగుతాము సామాజిక రుగ్మతల నుండి దూరం ఉండగలుగుతాము మన యొక్క క్యారెక్టర్ నడవడికను కూడా మనం మంచి ఉంచుకోగలుగుతాము ఈనాటిన ఈ పాఠంలో సమాధుల పూజ తర్వాత రెండవ అంశం ఘోరమైన షిరుక్ కు సంబంధించినది మొక్కుబడులు అవును సోదరులారా నదు అని మన్నత్ అని సామాన్యంగా ఉర్దూలో మనం అనుకుంటూ ఉంటాము సోదర మహాశివులారా వాస్తవానికి ఇలాంటివి మనం పాటించకూడదు ఎందుకంటే దీనివల్ల మనిషి ఒక రకంగా నవజుబిల్లా సర్వసామాన్యంగా నాయకుల వద్దకు ఏదైనా ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారుల వద్దకు కొన్ని మునుగుడు లంచాలు ఎలాగైతే చెల్లించి తమ పనులు కావాలని కోరుతారో అలాంటి దుష్ప్రభావం అలాంటి చెడు అనుమానం కొందరికి నవజుబిల్లా అస్త అల్లా విషయంలో కలుగుతుంది అందుకన కానీ ప్రాహు అలీ వసల్లం నదర్ నుండి మనల్ని వారించారు కానీ ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా నదర్ మొక్కుబడి చెయ్యాలనుకుంటే కేవలం ఎవరి పేరు మీద అల్లా పేరు మీద అల్లాహకు ఏముంది అయ్యుతి అల్లాహల్యు ఎవరైతే అల్లాహ్ యొక్క విధేయతలో ఏదైనా మొక్కుబడి చేసి ఉండేది ఆ మొక్కుబడిని పూర్తి చేయాలి కానీ ఎవరైనా అల్లా యొక్క అవిధేయతలో ఏదైనా మొక్కుబడి చేసి ఉంటే దానిని వారు మానుకోవాలి వారు దానిని వదులుకోవాలి దానిని వారు పూర్తి చెయ్యకూడదు సోదరు మహాశివులారా ఈ మొక్కుబడిల విషయం ఈ రోజుల్లో ఎంత ప్రబలిపోయిందంటే పలానా దర్గాకు ఒక కోడి ఫలానా మజార వారికి ఒక మేక ఏమైనా లేకుంటే కనీసం లడ్డూలు లేకుంటే కొబ్బరి కాయలు లేదా నిమ్మకాయలు ఈ విధంగా ఏదో ఒకటి మనం ఆ సమాధుల వారికి లేదా అల్లాయేతరుల కొరకు మనం చేస్తే మనకు లాభం కలుగుతుంది అని చివరికి కొన్ని పల్లెటూర్లలో గ్రామాలలో పరిస్థితి ఎలా ఉంది వారు ఏదైనా పంట విత్తనాలు వేయడానికి ముందు కూడా మొక్కుకుంటారు ఒకవేళ ఈసారి పంట మంచిగా వచ్చిందంటే నేను ఫలానా వారి కొరకు నా పంటలో నుండి ఇంత తీసి అక్కడ వారి కొరకు మొక్కువడి పూర్తి చేస్తాను అని తప్పు విషయాలు షిరుకు విషయాలు సూరతులు అనే ఆమెలో అల్లాహుతాలా ఇలాంటి విషయాల మనల్ని వారించాడు మొక్కుబడి కేవలం చేసేది ఉంటే అల్లా పేరు మీదనే చేయాలి మరియు దానిని మాత్రమే పూర్తి చేయాలి అల్లాను కాకుండా ఇతరుల పేరున మొక్కు కొనుట అంతే కాదు కొందరు వారి వద్ద ఏమంత ఎక్కువ స్థోమత లేకుంటే కనీసం మోంబత్తిలు కొవ్వొత్తులు ఇంకా ఏవైనా చిన్నపాటి వస్తువులు తీసుకెళ్లి ఆ సమాధి మీద వేస్తారు ఆ ఈ విధంగా కూడా మొక్కుకుంటారు అయితే ఇవన్నీ కూడా ఘోరమైన షిరుకులు వస్తుంది అని తెలుసుకోవాలి ఇలాంటి వాటన్నిటికీ కూడా మనం దూరం ఉండాలి అప్పుడే షిర్క్ నుండి నజా పొందగలుగుతాము చివరిలో ఈనాటి మన పాఠం ఏదైతే దూరమైన పెద్ద షిర్క్ దాని యొక్క రూపాల్లో సమాధులకు సంబంధించిన షిర్క్ మరియు మొక్కుబడల గురించి ఏదైతే వచ్చిందో దాని చివరిలో అన్ని రకాల షిర్క్ నుండి మనం రక్షణ పొందడానికి చిన్న షిర్క్ పెద్ద అలాంటి షిర్క్ పనుల నుండి దూరం ఉండాలి తెలిసి తెలియకుండా ఏదైనా షిర్క్ జరగవచ్చు అందుకు ఇలాంటి దువ ఏదైతే ప్రాం నేర్పారో మనం నేర్చుకుంటూ ఉండాలి మీకు ఒక హోం గా ఈ దువ చెప్పడం జరుగుతుంది రికార్డులో కూడా ఉంటుంది తర్వాత గానీ మీరు వినవచ్చు విని ఆ తర్వాత మీరు దీన్ని యాద్ చేసుకునే ప్రయత్నం చేయండి లేదా మీ దగ్గర రాసుకొని మొబైల్లో ఉంచుకోండి అడప దడప చదువుతూ ఉండండి ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్ చెప్పారు చీమ యొక్క నడక తెలుస్తుందా ఏదైనా చీమ కుట్టే వరకు కూడా మనకు తెలియదు చీమ మన శరీరంపై నడుస్తుంది శరీరం మీద నడుస్తుంది అని మనకు తెలియదు చీమ నడకకుంటే మరీ గుప్తంగా ఉన్నది అది మీలో ప్రవేశించవచ్చు సాబాలు భయపడిపోయారు అడిగారు ప్రవక్త మరి అలాంటి షిర్క్ నుండి మేము రక్షణ పొందాలంటే ఏం చేయాలి ప్రవక్త ఈ దువా నేర్పారు అల్లా కనీసం ఒకసారి నాతో చదివే ప్రయత్నం చేస్తారా ఎవరికి వారికి కొంచెం మైక్ ఎవరిదైతే ఆన్ ఉందో వారి మాటనే వినస్తుంది కదా అని మైక్ ఆన్ లేని వారు చదవకుండా మౌనంగా ఉండకండి చదవండి మీరు కూడా మీరు కూడా మైక్ ఆన్ లేన సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి దీని ద్వారా మనకు పాఠం కొంచెం గుర్తుంటుంది అల్లాహుకా వస్తున్నాను నేను తెలిసి తెలిసి ఏదైనా షిర్క్ పని చేయడం నుండి నీ శరణు కోరుతున్నాను నీవు నన్ను కాపాడుకో అల్లా నాకు తెలియకుండా అజ్ఞానంగా ఏదైనా షిర్క్ పని అయిపోతే జరిగిపోతే నీతో నేను క్షమాపణ కోరుతున్నాను నీవు నా ఆ షిర్క్ను మందించేయాలి అయితే సుదర్ మహాశివులారా ఈనాటి పాఠం యొక్క చివరిలో చిన్నపాటి రెండు విజ్ఞప్తి లేదా ప్రకటనలు అనుకోండి ఒకటి మనం మన ఈ పుస్తకం హర్రమాత్ ఏదైతే చదువుతున్నామో అందులో మొదటి పాఠం అనండి పెద్ద షిర్క్ గురించి దాని యొక్క ప్రమాదం దాని యొక్క ఘోరమైన నష్టాల గురించి తెలుసుకొని అందులో రెండు రూపాలు సమాధుల యొక్క షిర్క్ మరియు ముఖముడల విషయంలో ఏదైతే షిర్క్ చేస్తారో దాని గురించి తెలుసుకున్నాము అయితే దీనికి సంబంధించిన అంటే పెద్ద షిర్క్ సంబంధించిన మరికొన్ని రకాల రూపాలు ఉన్నాయి ఇన్షాల్లా వచ్చే పాఠంలో మనం తెలుసుకుంటాము ఇదొకటి రెండో విషయం ఈ క్లాసులలో పూర్తి పాబందీతో ఖచ్చితంగా మీరు హాజరవుతూ అల్హమ్దుల్లా కనీసం ఒక వారం పాటు మనకు ఈ వ్యవధి ఉంది వేరే క్లాసులు జరుగుతున్నాయి మీరు పాల్గొంటున్నారు కానీ కనీసం కొంత సమయం తీసి షేక్ అబూబకర్ హఫీజహుల్లా వారు మీకు ఈ పుస్తకం పీడిఎఫ్లో పంపి ఉన్నారు కావచ్చు అయితే ఆ పాఠాలను కొంచెం నెమరు వేసుకోండి రివ్యూ చేస్తూ ఉండండి చదువుతూ ఉండండి ఈ విధంగా అల్లా దయ వల్ల మీకు వీటి యొక్క లాభం ఎక్కువగా ఉంటుంది మరియు ఇతరులకు కూడా మీరు ఇలాంటి శిర్కు పనుల నుండి ఆపగలుగుతారు అల్లా అబ్బుల్ ఆలమి మనందరికీ అన్ని రకాల సిరుకు పనుల నుండి దూరం ఉండే అటువంటి సద్భాగ్యం ప్రసాదించుదాకా